ేంద్రి <muchas> వాహ <muchas> ికవాశి సిద్ధ తగేష్ ప్రకరణ గ్రంథానికి మొదటి శ్లోకం శంకరాచార్యులు వ్రాసిన సాహిత్యం లో ఉన్నది మొదటికి అంటే బ్రహ్మసూత్రములు అది ఉపనిషత్తులు గీత మూడింటికి ప్రస్థానూలు ప్రస్థాన అంటే ఎక్స్ప్రెస్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 వేదాంతా దగ్గరికి వస్తే గీతా ఉపనిషత్తుల దగ్గరికి వస్తే ఇక్కడ దేవుడి గురించి చెప్పి ఏదో దేవుడి గురించి చెప్తారేమో అని దేవుడి గురించి చెప్తారు చెప్పకపోవడం కానీ ఏ దేవుడు ఏ దేవుడు వైకుంఠంలోనో ఉన్న దేవుడి గురించి కలిగక అది ఉపాసన దేవుడిది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 ఆవిడ ఏమని చెప్తుందో తెలుసినా ఇంకా రిటైర్ అయ్యే ఉపయోగపట్లా హక్ అందులో పైగా టెస్ట్ పూర్తి కూడా ఆగింది ఇంత లక్షాలు ఉండడం మానేసి కాఫీ ఇష్టం తానేసి అలా మూల పడుతుందండి అంటే వీడు కుడిపోతుంది ఒక ఆయన చెప్పాడు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 రౌరవే పుని ఎన్నెలవే అని భోజనం అయిన వెంటనే పరిశోధన చేసే ఇప్పుడు రౌరవే అపుని ఎన్నవే నష్టం పునియీ పాప నిలయం ఉంది ఆ పాప నిలయమైన రఘురవ నరకంలో నేను పడకూడదని వీడు పూజ ప్రార్థిస్తూ భోజనం చేస్తాడు లేదంటే రఘురమము అంటే అర్థం ఏంటో చూసినా రుహు అనేది పశువులు అనేది పశువు పశువు ఈ కొమ్ముల కొమ్ముల మోదము కొమ్ముల ఒంటు జింక దానికి మంచి పదివేల కొమ్ములు ఉంటాయి ఆ జింకలు రెండు వేల రెండు వేల ఉంటాయి అక్కడ అన్న వెకంలో నేను అక్కడ వారేస్తాను ఆ జింకలు వీటిని పొడిచి కొమ్ములతో వీటి శరీరాన్ని చీల్ చేస్తూ ఉంటాయి వీడు ఎదుటిపడిపోయినా జింకలు చీల్ చేస్తూ ఉంటాయి అలాంటి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 వాయువును ఈ విష్ణు కాదు వాయుని వై ఆ దేశానికి పర్వాలేదు ఇండియాకి పడదు కానీ ఆ దేశానికి పర్వాలేదు యశుకృష్ణ యొక్క ప్రసక్తి ఆయన వీటిని వైన్ మార్చి అందరికీ సర్వీ చేశాడని తాను కూడా తీసుకున్నాడని ఏదో ఒక అత్యంత సహజమైన విషయం అక్కడ ఈయన అక్కడ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 అని అర్థం దాన్ని కరెక్ట్ స్పిరిచువల్ స్టార్డ్ నేను ఎందుకు తప్పకుండా చేయలేదు అని చెప్పట్లేదు తప్పకుండా మీరు చేయవద్దు ఆరోగ్యం పెరిగిపోతున్నాయి స్పిరిచువల్ స్టాల్ కాదు టెక్టర్ ఈ విధంగా మీ స్వరూపంలో పుణ్య పాపములు నేను శుద్ధ బుద్ధ సాధారణంగా మనం ఏమనుకుంటాం మనం అజ్ఞానము ఆ విషయం జ్ఞానులు కరెక్టే నీ బుద్ధిలో అజ్ఞానం ఉన్నది వాళ్ళ బుద్ధిలో జ్ఞానం ఉన్నది కరెక్టే కానీ నీ బుద్ధి కాదుగా నీ బుద్ధి కాదు నీ జ్ఞానస్వరూపులు ఆ ఎనుక మీ స్వరూపం ఇది తెలిసిందే అది తెలియలేదు అనేది స్వరూపం కానే ఆ ఎనుకనే స్వరూపం కాబట్టి బుద్ధ తర్వాత నేను సంసార బంధంలో ఉన్నాను నాకు మోక్షం కావాలి అని మీరు అనుకుంటారు మీరు ముక్తులే ముక్త మీకు మోక్షం కొత్తగా వచ్చి లేదు కాదు మీ స్వరూపం ఏది అంటే మీరు చాలు అతీతంగా టైమ్లెస్ తత్వం ఏది కావాలనుకుంటున్నారో అది మీరే ఇప్పుడు ఇక్కడ మీరు పిన్ని పాపం తత్వంగా ఉండాలనుకుంటున్నారు అది మీరే ఆ ఎముక నీ స్వరూపమే ఆ మోక్షము నీ స్వరూపమే అంటే ఇప్పుడు ఏమైందండి మరి నేను ఉచి శుద్ధ బుద్ధముక్త స్వరూపడమైతే మరి దేవుడేమిటి ఏడు కూడా అదే మరి దేవుడు అదే అయితే ఏదో అదే అయితే నాకు దేవుడికి తడ తడ ఏమో ఆ దైవత్వం నీ అందే దళం నీ స్వరూపము దైవత్వమే అని చెప్పుటప్పు చందర భాదులు ఈ చిన్న ఈ చిన్న ప్రకటనాన్ని మొదలు పెట్టినాడు అది సంక్షేమంగా నిపుటై ఈ పది ఈ పది శ్లోకముల గ్రంథమును ఆయన మొదలుపెట్టినారు అని మధుశోధన సరస్వతి రాస్తున్నాడు అయితే ఈ ఈ అల్వి శ్లోకానికి వచ్చే ఆయన ఇచ్చిన ఉపద్ఘాత చెప్తున్నాను ఈ అవివే అంటే ఇప్పుడుకే కేవలం దశ శ్లోకే కాదు కొంత సిద్ధాంత బిందువు కూడా చెప్తున్నాను అన్న ఈ అవివేకము అంటే తేడా తెలియకపోట ఈ అవివేకము అయితే కొంచెం వివరించండి అంటే నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి తెలుసుకోక అది తెలియటే అనేది ఇక్కడ తత్వము మీరు విదేశాలకు వెళ్ళాలనుకోండి అక్కడ తత్వం అనేది చెడుత విజ్ఞాలో స్వత్వం ఏంటి చేయు దేవాలయానికి వెళ్ళాడు తిరుపతి వెళ్ళాడనుకోండి ఆ తిరుపతి కొండకి వెళ్ళాడు తిరుపతి వెళ్ళాడనుకోండి అక్కడ స్త్వం ఏముంటుంది చేయు ఏంటి చేయాలి కొండ ఎక్కాలి తర్వాత ఏం చేయాలి దర్శనం చేయాలి లేకపోతే తలనీలాలు సమర్పించాలి తర్వాత ఏం చేయాలి స్నానం చేయాలి తర్వాత ఏం చేయాలి దర్శనం చేయాలి తర్వాత ఏం చేయాలి కళ్యాణం చేయాలి తర్వాత ఏం చేయాలి లడ్ ప్రసాదం తినాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అంతా చెయ్యడమే ఉంటుంది అక్కడ తత్వం చేయడం ఏమండి వేదాంత క్లాసులో తత్వం ఏంటి చేయటం ఈ రోజు ఉన్నాయి దీంట్లో మీరు దేంట్లో ఫిర్ట్ అవుదామని చూస్తున్నారో ఏంటి మీరు నిర్ణయించుకోవాలి మీరు ఇక్కడ ఏదో పళ్ళగకుండా స్వామిజీ ధరిస్తాడని మీరు వచ్చి కూర్చోవడం కాదు మీకు అసలు దేంట్లో ఫుట్ అవ్వాలనుకుంటున్నారు చేయుతా అనే డిపార్ట్మెంట్ లో ఫుట్ అవ్వాలనుకుంటున్నారా తెలుగుట అనే రెండు వేరు వేరు డిపార్ట్మెంట్ సో చేయుతా అన్న దాన్ని నిర్మాణ విభాగము అంటారు ఇప్పుడు మీరు ఎదురే తెలుగు విభాగము సంస్కృత విభాగము దశ పెడతారు కదా అలాగే చేయుతా అంటే నిర్మాణ విభాగము తెలివితా అంటే విజ్ఞాన విభాగం ఇప్పుడు మీరు ఏ డిపార్ట్మెంట్ లో పడతారు మీరు చేయితలో పడతారా తెలివికలో పడతారా నేను చేయటలో పడతాను అని మీరంటే మరి ఇక్కడ కూర్చున్నారే ఇక్కడ కూర్చుంటే చేయత ఉండదు ఇక్కడ చేసి జీవితం ఉండదు ఏదైనా పూజ ఎవరైతే ఉండదు మనం ఏదైనా పారాయణ చేస్తారు చే భయా నువ్వు స్వామి గారు నేను ఏ భూమి చేసుకోండి పెరిగిన మళ్ళీ నాకు ఇలాంటి పదవి పెట్టద్దు నేనే భగిన చేయించాను నేనేదో ఇటువంటి ఏదో పుష్పం చేసుకుంటాను నేనేం అది నాకు చేయించాను మీరు చేసుకోండి పెరిగిన నేను ఎందుకు చూపించడం ఈ స్వాములు ఇలాంటి మళ్ళీ మొదలు పెడతాం పాఠం చెప్పడం పాఠం అది మానేసి అయితే అది అరకూరగా ఏమంత పాఠం చెప్పి భజన మొదలు పెట్టడం సత్సంగం అని పేరు పెట్టి ఏదో మొట్టమొదటి గజాననని మొదలు పెట్టాం మొదలు మొదటి అంటే వీరు చేసి భజన వీరు చేసి భజనకి విజ్ఞప్తి పెద్ద లేకపోవడదని చేస్తుంది కానీ మీరు భరించే భజన మొత్తానికి గజాలయాలో మాట పాడాలి మమ్మల్ని ద్రోహం అయ్యా గజానన అంటే ఏదో భజన ఓ పో అదైతే ఉంది కాబట్టి హనుమంత హనుమంత అంటే ఇంకో ప్రజలు దీనికోసం వేదాంతం పాఠం చెప్పమంటే వై ఆల్ దిస్ ఏ అర్థం వర్తం ప్రజలు వేర్ దింట్ టు ఫిట్ చేయుటంలో తెలియటంలో తెలియక చేయుట కాదు తెలియట ఏది సుఖీ లేదు అనుకుంటున్నారు చేయుట మంచిది అనుకుంటున్నారా తెలియత గొప్పదనుకుంటున్నారు తెలియట గొప్పది మీరు బల బుద్ధిమంత మనిషి సారము చేత తెలుగుతాయా తెలివిట ఏమిటో ఉంటుంది లేదని నేను కానీ సారమేమిటి తెలివిత ఓకే కాబట్టి నీ స్వరూపము తెలియత అయితే మీ స్వరూపము తెలుగుతా అయితే మీరు తెలుసుకునేది అవుతారా తెలియబలేదవుతారా తెలుసుకునేది అవుతారా మీరు తెలుసుకునేది అయితే తెలియబడేది ఏమిటవుతుంది నీకంటే ఇతరము అవుతుంది దృశ్యము నీకంటే ఇతర మీరు ఆత్మ అయితే నీకంటే ఇతరము ఏమనాల్సి ఉంటుంది అనాత్మ అసలు కాబట్టి నీ చేత తెలియబనేది ఏదైనా సరే ఇదం అనే శబ్దంతో వ్యవహరించబడేది ఇది తెలియబనేది ఏదవుతుంది ఇదే శబ్దంతో వ్యవహరించబడుతో తెలియబనేది ఏదైనా కూడా అది అహంలో కలవదుగానే నిధులు ఉంటుంది అహంలోకి రాదది అహముని ఇదంత కలగాపం చేయకూడదు అహం పంచదారట్టి పంచదారని మట్టిని కలిపి వేయకూడదు ఇదన్ని ఇదనుగానే పెరట అహంలో కలిపేయకూడదు ఇలా కలిపేయకుండా ఉండాల్సి ఉంటుంది మనం దీన్ని మనం చూద్దాం ఇప్పుడు దేహం ఉన్నది దేహమును నేనులో నేను అనాలా ఇది అనాలా ఇది అనాలి దేహమును ఇది అనాలి ఒకసారి మీరు దేహమును ఇది అన్న తర్వాత ఇంకా దేహం విషయంలో రెండు పొరపాట్లు చేయకూడదు కానీ మనిషి చేస్తాడు మనిషి ఆ రెండు పొరపాట్లు చేసినప్పుడు దానికి దేహవాసన అని పేరు పెట్టారు దీని మీద రామకృష్ణముడు గారి చాలా గంభీరంగా చేశారు దేహవాసన ఈ దేహవాసన రెండు రకాలుగా ఉంటుంది అని అనుకుంటూ ఉండడం ఎప్పుడైతే దేహమే లేను అంటారో ఇప్పుడు కర్తృత్వము వీడు కర్తృత్వం వస్తుంది నేనే కర్తను ఎందుకంటే దేహం చేస్తూ ఉంటుంది వీడు కర్ట్ అవుతాడు తర్వాత దేహములకు సంబంధించిన వాటి ఎందుకు ప్రభువును వీళ్ళు నాది దీనికి ప్రభువును నేను ఈ స్త్రీ నాది స్త్రీని కూడా ప్రాపర్గా చూసేవాళ్ళు స్త్రీని ఒక ప్రాపర్టీ చూసే లక్షణం సకల సంస్కృతి ఉన్నది మన సాహిత్యంలో ఉన్నది వెస్టర్న్ సొసైటీస్ లో కూడా ఉన్నది ఇప్పుడు ఈ కౌబాయ్ మూవీస్ లో కౌబాయ్ కల్చర్ ఉంది కదా అక్కడ వాళ్ళు ఉంటాడు వాళ్ళ షూటర్ ఎవడో ఉంటాడు ఒక లేడీ ఉంటుంది హీ హీజ్ మూమెన్ అయ్యా ఎవరు ఉంటే ఆవిడ కన్నెత్తిస్తూ ఉంటాం ఎందుకంటే కన్నెత్తికి వీళ్ళు సూపర్ కిట్ కాల్సి పడ అంటే షీఈ్ ప్రాపర్టీ ఇది కొంచెం గన్ను కలిచాడు కొద్దిగా మన వాళ్ళు మంత్రాలు అన్ని హోత్రాలు ఇది చేస్తారు దీంట్లో గన్ను ఉండదు చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటాయి వాడు గన్ను పెట్టి మొబైల్ మై మొమ్మల్ని అంటాడు ఇక్కడ వీళ్ళు మంత్రాలు తంత్రాలు పూజలు అవి పెట్టి వీడే ఉంటాడు వీడేదిలే ఉంటాడు చూసారా ఈ కూడా మై విమన్నే అంట అలా అంత ఉంటాడు సాగినంత కాలం అలాగే అంటాడు కొంతకాలం సాగుతుంది తర్వాత సాగనే ఎలా అనుకూలంగా ఉన్నంత వరకు సాగుతుంది ఒక విమన్నను పట్టుకుని మై ముమన్నేలాగ కలుగుతారు దేహమే నేను నన్ను ఎవరైనా అడిగారు ఎవరి కొడుకు చెప్పిన మాట వినం లేదు ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అంటే నేను నేను చెప్పాను అమ్మా నేను నేను సమాధానం చెప్తాను మరి మీరు తెలుసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా ఉండదు చూసుకోండి ఎందుకంటే నేను చెప్తాను నాకేనా విషయం కానీ నేను చెప్పే సమాధానం నీకు మెత్తుదలగా ఉండకపో అది తెర చెప్పాక మీరు దాన్ని తెలుసుకోలేకపోవచ్చు అలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పమంటే చెప్తాను కాబట్టి చెప్పండి ఈ సమస్య కృషిలో సకల మానవులకు కలదు ముందు ఓ అదేదో ఊపి్యూ మారే విధంగా లేదా అందరికీ ఉంది అంటే ఊళ్ళో అందరికీ ఊళ్ళో అందరికీ ఉంది నగరంలో అందరికీ ఉంది దేశంలో అందరికీ ఉంది ప్రపంచంలో అందరికీ ఉంది అవి ఎవరు ఎలాగండి మేము దేశం ప్రపంచాలు తిరిగిన వాళ్ళు మేము చెప్తున్నా వెళ్ళాము ఎవరైనా ఎవరంటే ఒకటి సరే కలిగి కలిగిపోతుంది ఎందుకంటే మన ఒక్కరికి వెళ్ళే సమస్య కాదు అందరికీ ఉండే సమస్య లేదు కొంతమంది దీనికి మీకు అంగీకారం ఉంది అంగీకారం రెండోకి ఇంతకంటే కఠినం అంగీకారం కావడం మీరు ఆలోచించాలనుకుంటాం చెప్పండి ఆ పిల్లవాడిని మీరు ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారా లేదంటే మీ ద్వారా ఈ ప్రపంచంలోకి ఆ పిల్లవాడు వచ్చాడా ఇది ఎక్కడ ప్రశ్న ఇలాంటి ప్రశ్న ఎప్పుడూ వెళ్ళండి మరి విను మొదటిసారి విను వేదాంత ఉంటే ఇలాగే ఉంటుంది వాడు వాడిని మీరు కన్సల్ట్ చేసి ఒక డీల్ పెట్టుకుని వాళ్ళు ప్రపంచంలోకి పట్టుకొచ్చారా లేకపోతే వాడు ద్వారా వచ్చారా నేను పట్టుకురాలు అయితే వాడే వచ్చాడు మరి నా పిల్లాడందుకంటే నేను దేవుణ్ణి పూజిస్తారా పూజిస్తాం అంటే ఇప్పుడు వాడిని ఎవడు పట్టుకొచ్చాడనమాట ఈ ప్రపంచంలో మీ ద్వారా దేవుడు కొట్టుకొచ్చాడు మరి దేవుడు పిల్లాడవుతాడు కానీ మీ పిల్లాడు అవుతాడా వాడు మాట వినాలి కానీ మే మాట ఎందుకు విన్నాం వెనకవుతుంది కదా ఇప్పుడు ఓరట కలుగుతుందేమో చూసుకోండి దీని మీద మీరు అనుసంధానం చేయండి మీరు ఆలోచించుకోండి మీకు ఓరట కలగవచ్చు అంటే చూసారా అహంలో కలిపేయటంలో ఎంత దుఃఖం ఉన్నదో చూసారా దేహమే ఇదము ఆ దేహమునకు చెందినవాడు ఇదమే దానికి అహంతో సంబంధం లేదు కానీ మనం కలిపి సంబంధం పెట్టి నా కొడుకు నా కొడుకు ముది తోములో కొడుకు ముద్దులో కొడుకు అనే అనే వేషాలు వేసి తర్వాత చుక్కపడ్డాం మరి దానికి నిరుపొమ్ములు ముద్దులు దానికి దానికి ప్రైస్ ఉంటుందా ఉండదా దానికి కొంత ప్రైస్ కట్టాలా అక్కర్లేదా మీరు హోటల్ భోజనం బాగా చేశారా బిల్లుకు చెల్లించాలా అక్కర్లేదా అలాగే మిరుపొమ్ములు ముద్దులు కొడుకు ఇరవై ఏళ్ళు మీరు ఎన్జయ్ చేస్తారా చేసాం దానికి బిల్లు కట్టారా బిజ్లు కట్ట అదే బిల్లు థ్యాంక్ లెస్ చైల్డ్ అన్నాడు షేక్స్పియర్ కీంగ్స్ చైల్డ్ ఎక్స్ప్రెషన్ అయితే థ్యాంక్ లెస్ చైల్డ్ అని కీంగ్ అంటాడు పెద్ద కూతుర్ని ఉద్దేశించి అక్కడ కూతుళ్ళు కూతు కొడుకు సర్వ కూతుళ్ళు ఉన్నారు అక్కడ థ్యాంక్ లెస్ చైల్డ్ కాబట్టి ఇదన్నీ అహంతో రిక్స్ చేసేయటంలో ఎంతో దుఃఖము కలుదో లేకపోతుంది సో ఈ అవివేకము నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది ఈ శ్లోకాలు వస్తున్నాయి ఈ శుద్ధ ఇప్పుడు దుఃఖము నీకు తెలుస్తూ ఉంటుందా లేదా అవుతుందా అన్నది మీరు వ్యాఖ్యానం చేసుకోవాలి దుఃఖం మీకు తెలుస్తూ ఉంటే మీ స్వరూపం అవ్వదు మీ స్వరూపం ఇప్పుడు తేలికి నేను నాలో విషం ఏంటి అని తెలుస్తుందా తెలివి ఎందుకని తెలుస్తున్నా దాని లోపల ఉన్నది దాని కొండంలో ఉన్నది దానికి విషం కాదు దానికి స్వరూపమేది అని చెప్పి తేలికి విషము యొక్క నొక్తి ఉంటుందా తేలి చేస్తే మనకి కానీ దానికి నొక్తి ఉంటుందా ఉన్నది ఎందుకని అది దానికి విషం కాదు సరిగ్గా అదే విధంగా దుఃఖము మీ స్వరూపమైనట్లయితే అది మిమ్మల్ని ఇబ్బంది కట్టదు ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పెట్టదు మీ స్వరూపమైతే ఇబ్బంది పెట్టదు సో పళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయా ఇబ్బంది పెట్టాలి వాళ్ళ మధ్యలో చిన్న రాతి ముక్క పడండి అంటే మీ అది రాయి ముక్క కూడా గట్టిగానే ఉంటుంది పళ్ళు గట్టిగానే ఉంటాయి పళ్ళు కూడా రావలాగే ఉంటాయి కానీ రావలా ఉన్నా పళ్ళు మేము ఇబ్బంది పెట్టవు ఎందుకంటే నేనే భాగంగా అది చిన్న రాతి ముక్క పళ్ళలో చిన్న చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఏది స్వరూపము అది మీకు ఇబ్బందిని కలిగించదు ఇప్పుడు చెప్పండి దుఃఖం మీకు కదా కాబట్టి అది స్వరూపము కాదు కానీ మీ స్వరూపం కాకుండా అజ్ఞానము చేత నేను దుఃఖిని అని ఎప్పుడైతే లేని దుఃఖిని అనుకున్నాడో ఆ దుఃఖం వాడిని విడిచిపెట్టి అవతలకి పోదు వాడితో ఉండిపోతుంది ఈ దుఃఖము నాకు తెలుస్తోంది అని కనుక మీరు అంటే ఎవరుంది అక్కడికి ఆత్మ నుంచి విడదీసేదన్నమాట ఆ పని చేయగానే దుఃఖం తగ్గిపోతుంది కాబట్టి ఆత్మ అనాత్మ వివేకము దీన్ని చాలా ఉద్ధరించగలుగుతుంది ఎంతవరకు ఉద్ధరిస్తుందంటే బ్రహ్మాత్మైక్య జ్ఞానమే సమూలస్య తృత్తే ఆ పరమాత్మ స్వరూపము మేమే అనే జ్ఞానము సాక్షాత్కారము కలిగి వరకు కూడా ఈ వివేకము మనిషిని ఉద్ధరిస్తుంది తద్వారా సంసార దుఃఖము పూర్తిగా నివారణ అయిపోతుంది ఇప్పుడు వస్తుంటే జనం తగ్గుతుంది కానీ మళ్ళీ వాపసు వస్తుంది కానీ ఇక్కడ సమూలస్య ఇంకా ఒకసారి అజ్ఞానం తొలగిపోతే ఇంకా మళ్ళీ రాదు అందుకోసం శంకర ప్రభుత్వాలు ఈ శ్లోకాలను చెప్తున్నాను తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే మీ స్వరూపము తెలియుత అది మీ అంటే ఎలా ఎలా అర్థం అది ఎలా తెలిసింద సంగతి ఏంటంటే చూడండి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుద్ అవస్థ అని మూడవస్థలు ఉన్నాయి ఈ మూడవస్థలలో మీ లక్షణమేటో మీరు అంచనాలు వేసుకుంటూ ఉండాలి జాగరణ అవస్థలో నా లక్షణమేటి జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి అనుభవములు ఎన్నైతే ఉన్నాయో అంటే అనుభవములు ఎలా వస్తున్నాయి ఇంద్రియముల ద్వారా అంటే కను చెవి మొదలైన ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా కలిగే అనుభవములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నాకు తెలుస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అవస్థలో నేను ఏమిటి అన్నింటినీ తెలుసుకునే తత్వమే నేను స్వప్నవస్థలో ఏమిటి అక్కడ ఉన్న అనుభవములన్నిటినీ తెలుసుకునే తత్వము నేను సుశుద్ధిలో ఏ అనుభవములు లేము ఏ తేడాలు లేవు ఏ పదార్థములు అనుభవములు ఇంద్రియములు లేము అని తెలుసుకునే సాక్షి చైతన్యము నేను అంటే ఇక్కడ ఏమైందో తెలుస్తున్నాండి అనుభవము వ్యతిరేకము ఉంటాగ్రులో ఉండే అనుభవములు స్వప్నంలో లేవు కానీ జాగ్రత్తలో ఉండే తెలివిట స్వప్నంలో ఉంటుంది జాగ్రత్తలో తెలుస్తుంది స్వప్నంలో కూడా తెలుస్తుంది జాగ్రత్త స్వప్నములలో ఉండే అనుభవములు సుశుష్తిలో ఉండవు కానీ జగత్సూప్ములలో ఉండే తెలియట సెషిల్సులో కూడా ఉంటుంది అంటే చెప్తాం తెలియత అనువయముత వ్యతిరేకము వ్యతిరేకం ఉంటుందంటే తెలుసుకున్నా అదే అక్కడితో సరే అక్కడికి అక్కడ ముందుకు రాదు దాన్ని వ్యతిరేకము ఉంటారు కొనసాగింపు దాన్ని అనువేయము జాగ్రత్తలో అనుభవం కలిగిందనుకోండి అది ఎక్కడితో సరి అది ఎక్కడితో సరి సుశుక్తిలోకి రాదు స్వప్నంలోకి రాదు కానీ ఆ అనుభవం కలిగినటుకు మూలముందుండే తెలివిటం ఏది కదో అది జాగ్రత్తలోకి స్వప్నంలోకి వస్తుంది స్వప్నంలోకి సుశక్తిలోకి వస్తుంది ఎక్కడికెక్కడికే సరి దాన్ని వ్యతిరేకం అంటారు కొనసాగింపు అనుభవం మీకు మంచి తెలుపుకోవాలని నేను అందజేస్తున్నాను కొనసాగింపు అన్వయము ఎక్కడెక్కడే సరి అది వ్యతిరేకం ఈ అన్వయం ఉంటారు దీన్ని మీరు అన్వయిస్తే దీన్ని అన్వయించాలి అన్వయం వ్యతిరేక న్యాయం అంటే మన జీవితానికి అన్వయించుకోవాలి ఎంతసేపునూ ఈ గీత ఎలా ఆ గీత ఎలా ఉంది దీన్ని అన్వయించి గోయించుందండి ఎవరో గీతలు దుఃఖమాల గీతలు ఈ గ్రహం ఇక్కడ గ్రహాలంటే తెలిసిన ముఖమైతే దాంతో అయి ఉండదే ఉండదు అదంతా కూడా అది అర్థం లేని మేమాంస దానివల్ల ఏమో ఉపకారం ఉండదు ఇలాంటి మేమాంస చేయాలి ఈ మేమాంస చేయండి మీకు వెంటనే ఒక చక్కటి శాంతి మీకు అనుకోవానికి వస్తుంది మీ మీమాంస ఈ జాగ్రత్త వ్యవస్థలో నేను తెలుసుకుంటున్నాను ఈ జాగ్రత్త వ్యవస్థలో ఎన్నింటినీ తెలుసుకుంటే అన్ని ఇక్కడే జారిపోతాయి సుశుద్ధులోకి రావు కానీ తెలివిత అనేది సుశుద్ధులోకి ఆ సాక్షి చైతన్యం అనేది సుశుద్ధులకు కూడా వస్తుంది అని మీరు దాని భావన చేయాలి జాగ్రత్త వ్యవస్థలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి ఇక్కడికోసారి ఇక్కడే జారిపోతాయి స్వప్నంలో దీన్ని రావు స్వప్నలో విద్యమో వస్తాయి కానీ ఇక్కడ ఉన్న తెలిట అక్కడ కూడా వస్తుంది అయితే అవైలబుల్స్ అయితే అక్కడ కూడా వస్తుంది అంటే తెలియట కొనసాగిపోతే ఈ అనుభవము జారిపోతుంది ఎక్కడికక్కడ సరి ఆగిపోతుంది జారిపోతుంది కాబట్టి వీటన్నింటిలో మూడవ స్థలలో దీన్ని ఏమన్నారంటే సూత్రే మణిగణ ఇవ్వడు సీకృష్ణ సూత్రే అంటే పూలమాలలో ఆ పువ్వుల దారం ఉంటుంది ఆ దారం ఎందుకు వెళ్తే ఉంటుంది పువ్వు మాత్రం వెనకాల ఆగిపోతుంది ఆ పువ్వు సరి ఇంకో పువ్వులోకి దారా ఆ దారం ఆగిపోతుంది ఇంకో పువ్వులోకి వెళుతుంది అదే దారం ఆ పువ్వు మాత్రం అక్కడితో సరి తర్వాత పువ్వు ఈ దారం నెక్స్ట్ పువ్వులోకి వెళుతుంది పువ్వు మాత్రం అక్కడ అవుతుంది జాగ్రత్త అనుభవములన్నీ పువ్వులు పువ్వులు పువ్వులు వాటి అన్నింటిలోపల దారము తెలివిట ఈ దారం స్వప్నంలోకి వెళుతుంది మళ్ళీ అక్కడ అనుభవాలు ఉంటాయి పువ్వులు పువ్వులు పువ్వులు అది తెలియట వాళ్ళన్నింటిలోకి తీరుతుంది ఇంక సుశూత్రం నుండి అక్కడ ఏవ్లో ఉండవు కానీ దారం ఉంటుంది ఆ దారం మూడేసి రోజు కానీ సూత్రేమనేది నా ఇలా ఆ సూత్రము అన్వయిస్తూ ఉంటుంది ఎక్కడికక్కడికి ఆగిపోయేటువంటి దేహముయము ఇది నేనా లేదా వీటన్నింటిలో అన్ని అవస్థల్లో అన్వయిస్తూ ఉండే ఎరుక నేనా అన్నది మీరు వ్యాఖ్యానం చేసుకోండి చేసుకుంటే ఆ ఎరుకే నేను అని మనకు తెలుసుకో ఈ విధంగా ఇక్కడ శంకర భగవత్వాదులు చెప్పబోతున్నారు తర్వాత నేను సంసారిని అని మీరు అంటారు సంసారం ఎందుకు వెళ్ళారు మీరు అంటే సంసార ధర్మములు నా ఎందుకు అలవు కనుక నేను సంసారం దేవి సంసార ధర్మములు సుఖ దుఃఖములు అది సంసార ధర్మము సుఖ సంసార ధర్మములు అది నా ఎందుకు అలవు కనుక నేను సంసారం అవును ఈ సుఖ దుఃఖములు మీకు ఎప్పుడు ఉన్నాయి జాగ్రత్త వ్యవస్థలో ఉన్నాయి అది జాగ్రత్త వ్యవస్థలో సుశుక్తిలో కూడా వచ్చాయా స్వప్నంలో అవి అక్కడికి అక్కడ ఆగిపోయాయి జాగరణ వ్యవస్థలో సంసార ధర్మములు ఉన్నప్పుడు ఉంది అక్కడ ఆగిపోకుండా స్వప్నంలోకి సుశిష్ఠులోకి వచ్చినది ఏమిటి తెలియదు ఎదుక కాబట్టి మీకు ఆ జాగరణవస్థలో అనుభవానికి వచ్చిన సుఖ దుఃఖములు తీసుకరూపం అవుతాయా ఎదుక స్వరూపం సార్ జాగ్రత్త వ్యవస్థలో ఉన్నది లేదు స్వప్నావస్థలో ఉన్నది నేనే సుశుక్తి ఎందు కాబట్టి నా స్వరూపము ఆ ఎదుకవు తప్ప ఆ సంసార ధర్మములు ఎందుకవుతాయి కాబట్టి సంసార ధర్మములు నా ఎందుకు అని తెలుసుకోడానికి ఈ అర్ణయం వ్యతిరేక న్యాయం ఉపయోగపడుతుంది అని అంటున్నారు ఆయన ఇదంతా కూడా ఈ వివేకము ఈ తేడాను తెలుసుకోక ఈ మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం అందుకోసం మొదటి శ్లోకాన్ని ఆ విధంగా వరుడు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు ఈ మహాత్మలు అయితే ఉపనిషత్తులు ఆ ఆత్మస్వరూపాల్ని అనాత్మతో కలగాపులం లేకుండా చక్కగా బోధిస్తున్నాయి కదా బోధిస్తూ ఉంటే ఉపనిషత్తుల స్వరూపం మీరు మరి ప్రకల్ల గ్రంథం ఎందుకు అని ఒక శంకరండి శ్లోకానికి వచ్చే ముందు అంతా హడావిడి చేస్తాం చెప్పారు ఉపనిషత్తులు నెలవేసుకునే ఆత్మస్వరూపం చేసుకునేది తెలిపే అట్లా అందరికీ లేవండి వీళ్ళు మంద బుద్ధిని మంద బుద్ధినా అసలే మంద బుద్ధి మందరు కోపం గారు పెద్ద అవుతుండే మన ఇతరులు ఏకాత్మానంద కోప ఆయన బ్రహ్మానైనా ఆయన పద్దెనిమిది ఇస్తూ ఉండేవారు ఆ వస్తువులు మంద భాగ్యులు వినాశ భ్రష్లు అలా శ్రీ అంతులు వీరికి అసలు సౌమరులు వీళ్ళకి భాగ్యం కూడా లేదు కుణ్యం కూడా లేదు లక్ కూడా లేదు అలాంటి వాళ్ళ అలాంటి వాళ్ళు జనాలి వాళ్ళకి పైగా వాళ్ళకి ఆ సంస్కృతం కాకుండా వాది విప్రతిపత్తి ఇక ఈ అంటే మా దేవుడి గిరిగా మా దేవుడి అదే దేవుడికి కృష్ణో ఈ గురువులు వాళ్ళు పట్టుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఒక ఆయన రూపకరణ మీ కష్టాలు తీరాలంటే హనుమంతుడే చేర్చాలి కష్టాలు ఇంకెవర సీతాదేవి కష్టాలు ఎవరు తీర్చాడు హనుమంతుడే తీర్చాడు కాబట్టి హనుమంతుడు కష్టాలు తీర్చాలి తప్ప ఇంకెవళ్ళు తీర్చలేదు అని ఇంకొక ప్రచారం ఇంకో క్రైస్తులే కష్టాలను చూరుస్తాడని మదగుడ ప్రచారం ఈ ప్రచారాల్లో పడి అసలే మందబుద్ధులు పైగా ఈ ప్రచారములు ఎంతో మతిపోయి ఎటు దారి వెళ్లాలో తెలియని స్థితిలో ఉంటారు అందుకోసం వాళ్ళకి సందేహాల్లో ఉంటారు ఇద అదే సందేహం ఉంటుంది ఇక్కడ ఆయన మధ్య సూత్రమే కాదు సందేహం తొలగిపోతుంది అంటాడు అటువంటి విచారణ చేయాలి ఆ విచారం చేయటం కోసం ఈ శ్లోకాలు వచ్చాయి అని విచార ఆరే దశ శ్లోకంలో ఆత్మ విచారాన్ని ఇక్కడ చెప్తున్నారు తర్వాత ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే తో క్వర్మలు రోజు ఉన్నాయి అని ఒక ప్రశ్న దేవుడు ఏమిటి అని ఇంకొక ప్రశ్న ముందుగా నేను లేవికి అనే దాని గురించి ఎవరెవరిలో చెప్పేటువంటి భావజాలను మనం కూడా పరిశీలించి నేను యొక్క స్వరూపాన్ని నిగ్గు జోలుస్తారు ఆ తర్వాత దేవుడు తర్వాత నిగ్గు జోలుస్తారు కూడా నిగ్గుదేల్చేటప్పటికీ అంటే ఈ ప్రచారములు సంక్షేమములు ఏను నేను ప్రోపకాండాలు వీటన్నిటినీ త్రోసుకొచ్చి యొక్క స్వరూపాన్ని దేవుడు అనే మాట యొక్క అర్థాన్ని నేను కరెక్ట్ గా ఆ నేనే రోడు రేవు నేను అని ఏకత్వం అనుభవానికి వస్తుంది అని ఈ గ్రంథంలో చెప్పబోతున్నారు అలాగే మధుసూదన వస్తున్న సూర్యుడు ఇంకో మాటగా చెప్పాడు చూడండి వీడి అంతా లోక వ్యాఖ్యానంగా అయితే మరి ముందు నేనా లేక ముందు దేవుడా నేనుండో తెలియాలి దేవుడు ఏదో తెలియాలి కదా ఇంట్లో ఏది ముందు ప్రారంభించాలి అంటే నేను కంటే దేవుడు గొప్ప కనుక దేవుడే ముందు ప్రారంభిస్తాలి అని అంటాడు అని అలాగే కాదు నేను కంటే దేవుడు గొప్ప అని అని సరే దాని నుండి అనుకున్నట్టు కానీ నీకు అనుభవానికి వచ్చేది ముందు నేను అనుభవానికి వచ్చి తర్వాత దేవుడు అనుభవానికి వస్తాడు నేను అనుభవానికి రాకుండా దేవుడు అనుభవానికి రానే రాడు కనుక ఎవడు గొప్పవాడే దేవుడి గురించి కంగారులేదు ముందు నేను గురించే ముఖ్యంగా తెలుసుకోవాలి అందుకోసం స్వంపదార్థాన్ని ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు కంకర్ బతు అని మాట రాసిన సో ఇప్పుడు నేను అనగానేది తెలుసుకోవాలి మేము అన్నా ఆత్మ అన్నా ఒక్కటే ఉండాలి కాబట్టి నేను అనుభవం మీకుందా లేదా ఏమో సందేహమా సందేహం లేదు కదా ఆ నేనికే ఆత్మానికే మీరు మీలో చూసుకోండి నేను నేను నేను అని మీద అనిపిస్తుందా లేదా దానికి ఆ అనిపించడానికి సంస్కృతం ఏమంటారో తెలిసిన స్ఫురణము అనంట స్ఫురణము స్ఫురణము అనట స్ఫురిచుట నేను నేను నేను అంటూ ఏదైతే స్ఫురిస్తుందో అదే దాని పేరే ఆత్మ దానికి ఆత్మాన్ని పేరు పెట్టారు ఇప్పుడు ఈ ఆత్మ ఏమిటి అంటే నేను నేను నేను అని అది ఏమిటి అది ఏమిటి అంటే మీరు పండితులు చారుమావకులనే పండితులు లోకంలో చాలా రోపకాండలు కదా ఏదో కొన్ని ప్రోపకాలు రావాలని చెప్తున్నాడు నేను నేను నేను అనే స్ఫురణ ఏదిగలదో అది పంచభూతములు మాత్రమే అని చారు వాకులు చెప్పారు చేతి పంచభూతాలు పృథివీ ఆపహ తేజ వాయువు ఆకాశ అవి మీలో ఉన్నాయిగా ఈశ్వరుడు నీలో ఎలా ఉన్నాయో చూసుకోండి ఒక్కసారి నుంచి మా సీట్ వరకు కూర్చునేటువంటి ఆ పొత్తి కడుపు క్రింది భాగము వాళ్ళ పూ అది పృథ్వీ నేల మీద కూర్చుంటున్నారు కదండి మొదటి కుర్చీలో కూర్చున్నా కుర్చీ అంటే నేల కుర్చీ కూడా నేలవే ఎత్తుగా కడితే నేల కాకుండా పోతుందా కాబట్టి ఎక్కడ కూర్చున్నా నేల మీద అలాగే పృథ్వీతో నృత్య సంబంధం కలిగి ఉండి ఆ క్రింది భాగము పొత్తి కడుపు క్రింది భాగం అంతా ఒత్తికలకు ఒక్కసారి ఫీలం ఉంది ఆపహ కొత్త ఫీలం ఉండి అడ్ని చర్చ్ ఫీలం ఉంది వాయుండూతాలు అంటారు స్టాక్ ఒక వరస క్రమంలో తీర్చి పెట్టారు ఇది పంచభూతాలు కాబట్టి దీన్ని మీరు దేహం అంటారా మంచిభూతాలు అనారా న్యాయంగా పంచభూతాలు అన్నారు దేహం అనుకోవడం వాళ్ళ దేహం అని మీరు అన్న దేహం అంటే అనిపిస్తుంది అక్కడ ఏదో ఒకటి నాకు పంచభూతాలు అని నెలకి అన్నట్లయితే ఓహో అలాగా ఐదు ఉన్నారు అలా కూడా ఆలోచన మొత్తానికి ఈ పంచభూతములు నేను మేము నేను అని స్ఫురిస్తున్న ఆత్మ ఈ పంచభూతమునే ఇంకేముందండి అదేగా ఉంటా ఉన్నదో అదే అదే ఉంది అదే నేను నేను అని స్ఫూరిస్తోను కాబట్టి పంచభూతముల కలయితలే ఆత్మ అని చారులోకులు అన్నారు మరికొందరు అన్నారు పంచభూతములు అంటే స్థూలంగా ఉంటాయి అయ్యాలి బండగా ఉంటాయి స్థూలంగాను ఆత్మంటే చాలా సూక్ష్మమైనది కాబట్టి కన్నులు చెల్లి మొదలైన ఇంద్రియములే ఆత్మ అని కొంతమంది అన్నారు ఇంకొకళ్ళు అన్నారు ఇంద్రియములు ఏడు వేల ఆత్మ అన్ని కలిపి ఆత్మ అవి ఇంద్రియాలు ఉన్నాయి కదా ఏడు వేలు ఇంద్రియములు ఆత్మ అని ఒక అంటే కాబట్టి అన్నీ కలిపి ఆత్మ అని గుహలన్నారు అంటే ఇంద్రియములు కూడా స్థూలములే మనస్సు అత్యంత సూక్ష్మమైనది మనస్సు ఆత్మ అని గుహాలు అన్నారు ఇంకోళ్ళు క్షణిక విజ్ఞాన వాళ్ళు ఏమన్నారంటే మనస్సు నుండి కూడా అధికమైన విజ్ఞానము ఎదుక తెలిండే జ్ఞానం బౌద్ధిక జ్ఞానం అది క్షణికము కూడా అంటే అలాగా అలా వెలిగి ఆది వెలిగి ఆది వెలిగి ఆది అది అది క్షణిక విజ్ఞానం అదే ఆత్మ అని ఇంకొకడు ఇంకొకడేమన్నాడో తెలుసిన ఆత్మంతో ఏమీ లేదు దాని పేరు శూన్యమే ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మాత్మో అది శూన్యమే అని ఇంకో అంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారు తర్వాత ఆత్మ ఎంత ఉంటుంది అంటే అది దేహము కాదు దేహం కంటే భిన్నంగా ఉంటుంది కానీ దేహం ఏ స్టైజిలో ఉంటుందో అదే స్టైల్ ఉంటుంది అదే పరిమాణాన్ని కలిగి ఉంటుంది అని ఇంకో ఆత్మ మరి ఏమన్నారో తెలుసిన వైశేషికులు కార్తీకులు ప్రాభాకరులు అంటే ప్రభాకర విషయంలో మీమాంసకులు కర్మ మీమాంసకులలో రెండు వర్గాలు అంటే ప్రభాకర్లు ఒక వర్గం వైశేషికులు కార్తీకులు ప్రభావకర్లు వాళ్ళు ఏమున్నారంటే ఇంకే దేహపు ముద్ద కాలే ఆత్మ ఆత్మ అంటే ఆత్మ ఆ దేహం ద్వారా ఏమవుతున్నాయి పనులు అవుతున్నాయి దేహం ద్వారా పనులు చేసేది ఆత్మ దేహం ద్వారా భోగాలను అనుభవిస్తున్నారు కదా మంచి భోగించాలన్నా దేహం ద్వారా భోగాము కాబట్టి దేహం ద్వారా భోక్త ఏదో అది ఆత్మ కష్ట భోక్త ఆత్మ కాని దేహమే ఆత్మ కాదు అని వైశితులు కార్తీకులు ప్రభాసలు వాళ్ళు అన్నారు తర్వాత సాంఛులను వాళ్ళు అన్నారు కష్ట దేహమే మాత్రమే ఆత్మ అని వాళ్ళు అన్నారు కర్త చేస్తూ ఉంటుంది పనులు చేసి దేహమే చూస్తేనే అర్థమవుతుంది ఆ దేహంలోపులు ఉంది ఆ పనుల యొక్క ఫలమును సుఖ ఫలమును భోగించేటువంటి భోక్త ఆత్మ అని అన్నారు ఈ విధంగా వీళ్ళందరూ ఆత్మ గురించి చెప్పారు మరి ఉపనిషత్తులను భోజనం చేసే ఔపనిషదులు వాళ్ళేమన్నారో తెలుసిన చూడం లేదు ఆత్మ కర్త భోక్త అని అజ్ఞానం చేసనిపిస్తోంది ఆత్మ కర్త కాదు భోక్త కాదు అసలు వాస్తవంలో ఆత్మ ధర్మములు ఉండవు సుఖ దుఃఖాది ధర్మములు ఉండవు పుణ్యపాది ధర్మములు ఉండవు ఆత్మ కర్త కాదు భోక్త కాదు ఆత్మ జ్ఞానము కుక్తుక చాలు ధర్మములు కూడా ఉండవు ఆత్మ ఆకలి గట్టి ధర్మములు కూడా ఉండవు కుటుత దేహానికి ఆకలిగట్టుగా ప్రాణానికి సుఖము దుఃఖము మనస్సుకి జ్ఞానము అజ్ఞానము బుద్ధికి కర్త భోక్త అహంకారానికి ఆత్మ విధులు కూడా అంటే ఐదు రోజులు పది ధర్మాలు చెప్పారు ఈ పది కూడా ఆత్మయుడు ఉండవు మరి ఏ ధర్మాలు ఉంటాయంటే అసలు ఏ ధర్మాలు ఆత్మయుడు అది పరమానంద స్వరూపము శుద్ధమైన ఆనందమే అదియే ఆత్మ అని ఔపా చెప్తున్నారు నేను ఎంతమంది అన్ని రకాలుగా చెప్పుకొచ్చారో ఈ ఆత్మ ఉంది ఈ విధంగా అహం అనే అనుభవము అహం అనే స్ఫురణ ఏదైతే కదో ఆ అహంస్ఫురణ రూపంగా ప్రకాశిస్తూ మనకి నిత్యము ప్రతిక్షణము అనుభవానికి వచ్చేటువంటి ఆత్మ విషయంలో ఇక్కడిక్కడ సమస్యలు ఆత్మ ఆత్మ యొక్క అనుభవం సమస్య కాదు ఆత్మానుభవం అందరికీ ఉన్నది నేను నేను నేను అనే అనుభవము అందరికీ అన్ని వేళగా గలదు ఆ ఏమో ఏమో నేను అంత అనుభవానికి ఆత్మ ఏమిటది అది ఇదేనా ఏ లోపల మీద లైపు అది ఏమిటది అనే విషయంలో అనేక మంది అనేక రకాలుగా చెప్తారు పరిస్థితిని గమనించి శంకర్భోత్పాదులు ఆత్మ యొక్క స్వరూపాల్ని మనకు నిర్దేశించట పొరకై ఆయన ఈ విధంగా ప్రారంభించినారు అని దీన్ని ఇంకోద్ఘాతము అని అంటారు ఇది మధుసూదన సంస్కృతి యొక్క ఇంకోద్ఘాతాన్ని నేను మీకు సంగ్రహంగా చెప్పాను నా ముందు మధుసూదన యొక్క వాక్యము సంస్కృతంలో ఉన్న నేను వాటికి తెలుగులో అప్పటికప్పుడు అనువాదం చేస్తూ మీకు సంగ్రహంగా చెప్పారు మొత్తం ఆయన రాజంగం చదువు చెప్పాలంటే రెండు మూడు క్లాసులు పడుతుంది దాంట్లో ఉండే సారని చెప్పేశారు ఆత్మ ఏదో తెలుపుని చేయటం కొరకు శంకర భగవత్వాడుతున్నారు ఆ శ్లోకం అన్నాను ఈ శ్లోకాలను నేను చాలా ప్రేమతో వివేక బుద్ధితో తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహంతో నేను పసి చక్కవాన్ని కలరుదశందైుక్ే సిద్ధ శిషిమో ఓం నమోక్మో